సంకీర్తన ఐదు వేదకెడిని వెదకడిని ఆదేవుని కొనియాడు అలరిన చైతన్య ఆత్మకుడెవ్వడు కలడెవ్వడచని తలచురెవ్వని తను వియోగదశ ఇలాతని భజయించుడి కడగి సకల రక్షకుడిందెవ్వడు వడి నింతయువనిమయము పిడికిట తృప్తులు పితరులెవ్వని కడవినా కనుడాతని కనుడీ కదిసి సకల లోకంబులవారలు ఇదివో కొనిచెదరెవ్వని త్రిదశవంజుడూ తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడి